కళప్రపూర్ణ వింజమూరి అనసూయదేవి గారి గతానికి స్వాగతం పుస్తకంలో ఇరవై తొమ్మిదవ చాప్టర్ ఎనభై ఐదు ఉగాదుల సారాంశం నా అనుభవాలు అయ్యాయి నా రచనలు నా అసహాయత తెచ్చింది నాకు శక్తి నాలో ప్రోద్బలం ఇచ్చింది నాకు బలం నా కలంలో సిరాగా మారింది నా కన్నీరు నా గళంలో పాటయ్యింది మున్నీరు నా వ్రాతలు జీవితపు రాతలు నాకెదురైన అవమానాలు గౌరవాలకి సోపానాలు నా పంచప్రాణాలు అనగా ఐదుగురు పిల్లలు నన్ను ఆవరించే పంచభూతాలు నా తొమ్మండ గురు మనమలు నాకానందంచేకూర్చే నవరత్నాలు ఇవన్నీ నీలీలలే ప్రభు ఒక్కదాన్నిగా ఎనభై ఐదేళ్ల జీవితం సాగిస్తున్నా పెక్కు రూపాలలో నీవాడుకుంటూనే ఉన్నావు ఈ వ్యయనామ సంవత్సరం కూడా నీవే కాపాడు